భవిష్యత్తును తెలుసుకున్నట్టుకు ఈ మంత్రము ఉద్దేశింపబడినది పదకొండు వందల ఎనిమిది సార్లు జపించిన సిద్ధియోగును నూట ఎనిమిది సార్లు అభివంత్రణ గావించి రాత్రి పడుకునే ముందు ఈ మంత్రమును జపించిన భూత భవిష్యత్ వర్తమానములు తెలియగలవు ఆ మాసపుజ్జే మసభుజ్జే మహాపుజ్జే ఆ ఈ పుజ్జే పుజ్జరిహే టహట